ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట కీర్తన రంగం ముప్పై నాలుగో అధ్యాయము పదో వస్తుంది అక్కడ రాయబడిన మాట ఏంటి సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి గొలు యహోవాను ఆశ్రయించి ఉండదు ఇక్కడ తాగులు పక్కని మాట రాస్తున్నాడు ఏమంటారు రాస్తున్నాడు సింహపు పిల్లలు సింహపు పిల్లలు అంటే ఎవరు సింహపు పిల్లలు అడవికి సింహం ఎవరు అడవికి రాజు అంటే బలమైన శక్తి కలిగింది ఎంత పెద్ద జంతువులైనా చంపగలిగింది అటువంటి శక్తి కలిగిన బలమైన రాజు అంటే సింహపు పిల్లలైనా లేక ఆకలి గాని యహోవాన్ని ఆశ్రయించే ఏమీలు కూడా పొదువై ఉండదు అని చెప్పాడు ఏమేలు కూడా ఏది కూడా పొదువై ఉండదు అని చెప్పాడు అంత మాత్రమే కాదు కీర్తనల కన్నా ముప్పై అధ్యాయము పంతొమ్మిదిలో వచ్చినా మనం కలిగితే కీర్తన గ్రంథం ముప్పై ఒకటవది పంతొమ్మిది నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దార్చించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన నిమిత్తము నీవు సీతపరిచిన మేలు ఎంతో గొప్పది ఇక్కడ అదే దాకి ఏంటిది నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటే దేవుణ్ణి ఆశ్రయించే వారికి యహోవాన్ని ఆశ్రయించే వారికి ఏ మేలు గొలువై ఉండదు అంత మాత్రమే కాదు ఇచ్చే మేలు కూడా ఎలా ఉంటది ఎంతో గొప్పదిగా ఒకదని చెప్పాడు ఎంతో గొప్పది ఎవరిని ఆశ్రయించే వారికి యహోవాన్ని ఆశ్రయించవారు చూడండి మాటలు ఎవరు చెప్పారు దాగులు చెప్తున్నాడు దాగుది ఎందుకు చెప్తున్నాడు దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు కాబట్టి దేవుని ఎక్కువ ఇష్టపడ్డాడు కాబట్టి దేవుని ఎక్కువ ఆరా తీసుకున్నాడు కాబట్టి ఆయన చెప్పలేదు ఈ మాట దావిదే చేయకుండా కానీ చెప్పింది మాత్రం రాయించింది మాత్రం దాగీది రాదు చూడండి ఆ రాసిన రెండవ పత్రికలో మొదటి అధ్యాయము ఇరవై ఇరవై వచనాలలో ఒక మాట రాయబడి ఉంటాడు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై వచనాలలో ఒక మాట ఉంటది ఏంటిది అంటే చదవండి ఇరవై ఇరవై వచనం ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలిగిరి ఇక్కడ పేదరేం చెప్తున్నాడు ఒకడు తన ఊహను బట్టి చెంపుటం వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదు ఎవరు కూడా ఊహించుకుని ప్రవచనాలు రాయరు అని చెప్పి చెప్తున్నాడు తర్వాత ఏం చెప్పాడు ప్రవచనం ఎప్పుడు మనిషిని ఇచ్చను కలగలేదు అంటే మనుషులు ఇష్టపడేది కూడా రాయలేదు ఎవరు రాసినా గాని పరుషులు వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలి అంటే ఏ మాటైనా సరే దేవుని మూలంగానే రాస్తారు అంటే రాసింది దాగిలే రాయించింది ఎవరు దేవుడు దేవుడే రాయించాడు అంటే ఈ మాట ఎవరు చెప్తున్నారు ఇంతక ఇంత అనమాట విహోవాన్ని ఆశ్రయించి వారికి ఏ మేలు ఉండదు ఆ మేలు కూడా ఎంతో గొప్పదిగా ఉంటదని ఎవరు చెప్పారు దేవుడే చెప్తున్నాడు బావిగా రాశాడు కాని రాయించింది మాత్రం దేవుడు మరి దేవుడు చెప్పినప్పుడు దేవుడి మాట ఎంత గొప్పది చెప్పండి యజోదరం ఒక మాట అన్నాడు ఏంటిదేనంటే ఆ కాశ్య భూములో గతించేమో గానీ నా మాట ఎప్పటికీ కూడా గతించదు అంటే ఆయన మాట ఇస్తే తప్పక జరుగుతుంది ఆయన ఒక ప్రవచనం చెప్తే అది తప్పక జరుగుతుంది అంటే ఈ మాటలు కూడా సత్యం ఈ మాటలు పలికింది దేవుడు పలికించింది దేవుడు మరి పలికించినప్పుడు ఇవి తప్పక నెరవేరాలి కదా చూడండి ఎటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నాం ఈ లోకంలో ఎంత గొప్ప వాళ్ళ ఎంత ధనవంతుల దగ్గరికైనా వెళ్ళి మీరు సమస్తము చేయగలరా అంటే చేయగలరా ఎంత గొప్ప వాళ్ళైన ఎంత ధనవంతులైనా ఈ భూమి వాళ్ళ పేరు మీద ఉన్న వాళ్ళు చేయగలరా సమస్తము చేయగలరా మనుషులు చేయలేరు మనుషులకు సమస్తము సాధ్యము కాదు కానీ దేవుడు అన్నాడు యేశు ప్రాభు అన్నాడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే సమస్తము చెయ్యగలిగిన దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ వేరు బదువై ఉన్నదని చెప్పాడు చూడండి ఎవరు ఆశ్రయించే వారికి యో అని చూడండి లోకంలో చాలా మంది సహాయకులకు ఎక్కడికి వెళ్తా ఉంటారు మనుషుల దగ్గరికి వెళ్తా ఉంటారు మనుషుల మీద ఆధారపడడం లేదంటే అధికారుల మీద ఆధారపడడం ఇలా వెళ్తూ ఉంటారు ని వాళ్ళని ఆశ్రయించే వాళ్ళకి కాదు లోకస్తులయితే చూడండి ఎక్కడ ఉంటారు ఈరోజు ఈ రోజు ఏం వారు ఆదివారం అందరికి సెలవులు తీసుకుంటారు సెలవులు తీసుకున్న వాళ్ళు ఎక్కడుంటారు కొంతమంది ఏమో బార్ ఉంటారు వైన్ ఉంటారు కొంతమంది సినిమా హాల్ దగ్గర ఉంటారు కొంతమంది టీవీల దగ్గర ఉంటారు కొంతమంది ఏదో పనులు చేసుకుంటూ ఎక్కడెక్కడ ఉంటారు చూడండి మనకు లేవా పనులు మనకి ఇంటి దగ్గర పనులు లేవా చెప్పండి మనకు పనులు లేవా మనకు వెళ్ళలేవా వినండి మీరు చెప్తేనండి నేను తప్పగల మీరు మీరు మనం మన పనులు లేవా అవన్నీ మనం తిరగలేమా మనం మన టీవీలో సినిమాలు రావా వస్తాయి కానీ ఎందుకు ఇవన్నీ ముదిపెట్టి మనం ఇక్కడికి ఎందుకోసం వచ్చాం ఎవరికోసం వచ్చాం దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఇక్కడికి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా లామాన్ని కోరుంటారో అక్కడ ఆయన ఉంటానున్నాడు ఆయన తప్పకుండా ఉంటాడు అక్కడ దేవుడు ఉంటాడు దేవుడు నాతో మాట్లాడతాడు చెప్పి దేవుణ్ణి ఆశ్రయిస్తూనే వచ్చాం అంటే ఏంటిది యహోవాను ఆశ్రయిస్తూనే మనం వచ్చాము ఇక్కడికి అంటే ఈ మాట ఎవరి నిమిత్తం చెప్పబడింది చెప్పండి ఈ మాట అదే యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు ఉండదు నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నేను సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదైన మాట ఎవరిని దేశించి చెప్పాడు మనల్ని దేశించే చెప్పాడు అంటే మన ఈ మాట ప్రకారంగా మన జీవితాలలో ఏ మేలు కూడా పొదువుగా ఉండకూడదు చూడండి ఈ మన జీవితాల్లో ఏ మేలు కూడా కొద్దుగా ఉండకూడదు ఆ మేలు కూడా ఎంతో గొప్పవిగా ఉండాలి మరి మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుంటే మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుంటే మన జీవితంలో ఏ మేలు చెప్పండి ఏ మేలు మన జీవితంలో ఏదో ఒక మేలు పొదువుగానే ఉంటది ఏదో ఒక అవసరం ఉంటది ఏదో ఒక అక్కడ ఉంటది చూడండి దేవుడేమో ఏ ఆ ఏ మేలు ఉండదు అదే రీతిగా ఆ మేలు కూడా ఎంతో గొప్పదిగా ఉంటదని దేవుడు చెప్తున్నాడు మరి మన జీవితాన్ని మనం పరిశీలించుకుంటేనేమో మనకేమో అనేకమైన మేలు పొదువుగా మనకి అనేకమైన అవసరం ఉంటాయి అక్కర్లు ఉంటాయి మనకు అనిపిస్తూ ఉంటది ఎందుకు ఇవన్నీ జరగడం లేదు ఎందుకు మనం దేవుని దగ్గరికే వెళ్తున్నాం కదా వాస్తు వాళ్ళంతా ప్రయాదస్ చెప్తున్నారు ఏ నిజమైంది దేవుడు చెప్తున్నారు బైబుల్లో ఏం తప్పైతే ఒక లేరని చెప్తున్నారు మరి ఏ దగ్గరకు మేము వస్తే ఈమె ఆశ్రయిస్తూ మేము వస్తే మరి మా జీవితాల్లో ఎందుకు మేలు జరగడం లేదు మా జీవితాల్లో ఎందుకు ఇంకా పొందులు ఉంటున్నాయి మా జీవితాల్లో ఇంకా ఎందుకు మేలు ఆలస్యమైపోతా ఉన్నాయి అనాలోచన ఉంటుందా ఉండదా ఉంటదండి ఖచ్చితంగా ఉండాలి మరి ఉన్నప్పుడు మనం తెలుసుకోవాలి కదా ఎందుకు మన జీవితాల్లో మేలుగున్నాయి ఎందుకు ఈ మాటలు మన జీవితంలో నెలవడం లేదు అనేది మనం పరిశీలించాలి అదే ఇప్పుడు మనం చూస్తాం ఎందుకు మన జీవితంలో మేలు పొదువుగా మన జీవి మనం మనకు చాలాసార్లు ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఏంటంటే వాళ్ళ ఇంట్లో జరుగుతుంది వీళ్ళకి జరుగుతుంది వీళ్ళు బాగుపడిపోతున్నారు వాళ్ళు బాగుపడిపోతున్నారు కానీ నా జీవితం మాత్రం మారడం లేదు నా జీవితంలో ఇంకా జరగడం లేదు అనే బాధ మనకు ఉంటా ఉంటుంది అవునా కదా ఉంటుంది కాబట్టి ఎందుకు వాళ్ళ జీతాల్లో వీళ్ళ జీవితాలు నెరవేరుతున్నాయి మన జీతంలో ఇంకా ఎందుకు జరగడం లేదు ఎవరు ఆపుతున్నారు ఎందుకు ఆపుతున్నారు అనేది మనం ఇప్పుడు మీరు చూడండి నేను చెప్తాను మీరు వినండి మీరు చదవద్దు కావాలంటే మీరు చూస్తూ ఉండండి ఎందుకంటే మీరు చదివితే లేదంటే చాలా టైం అయిపోతుంది కీర్తన గ్రంథము నూట అధ్యాయము ఇరవై నాలుగవ మనం చదివితే ఏ కీర్తనల గ్రంథం నూట అధ్యాయం ఇరవై నాలుగో మీరు చూడండి నేను చదువుతున్నాను ఎవ నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానే ఉన్నాయి జ్ఞానము చేత నీవు వాటి అన్నిటినీ నిర్మించింది నీవు కలుగు వాటితో భూమి వెళ్లి ఉన్నది అదిగో విశాలమైన మహాసముద్రము అందులోని లెక్కలేని జలచలములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశి ఉన్నవి అందులో ఓడలు నడుస్తున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మగరములు ఉన్నవి తగ్గిన కాలము నీవు వాటికి ఆహారం ఇచ్చిదవని నీవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుతున్నది నీవు వాటికి పెట్టినది అని నీవు గురి వింపదా అవి మంచి వాటిని తృప్తిపరచబడను ఇక్కడ దావి అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే యోహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నాయి దేవ నీ కార్యములు రకరకాలుగా ఉన్నాయి వాటన్నిటిని నీవు జ్ఞానముల చేతనే కలుగు చేస్తావు నీవు కలుగు వాటితో ఈ భూమి అంతా మనం చూసే చెట్లు కావచ్చు పర్వతాలు కావచ్చు మనుషులు కావచ్చు జంతువులు కావచ్చు ఈ భూమి మీద ఉండే ఉన్న సమస్తము దేవుడే కలిగి చేశాడు అంటూ అని ఏమంటున్నాడంటే అదిగో విశాలమైన మహాసముద్రం ఇప్పుడు సముద్రాల గురించి మాట్లాడుతున్నాడు సముద్రం ఎలా ఉంది అని అంటే అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నాయి సముద్రం గురించి మాట్లాడుతూ దాంట్లో లెక్కలేని జలచరాలు ఉన్నాయి అంటే నీళ్ళలో సంచరించేవి నీళ్ళలో తిరిగినవి చాలా ఉన్నాయి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి చాలా ఉన్నాయి తర్వాత అందులో ఓనరులు నడుస్తూ ఉన్నాయి దానిలో ఆటలు నీవు నిర్మించిన మకరములు ఉన్నాయి మకరములు అంటే ఇవి మొసల్ మొసలు ఉన్నాయి అని అంటూ ఆయన ఏమంటున్నాడు చూడండి తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చిదవని ఇవన్నీ నీ లయ కొరకు కనిపెట్టుతున్నవి ఈ మాటలు ఏం దేవుడు అక్కడ ఏం రాయబడుతుంది తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చిదవని అంటే సముద్రంలో ఉండే జీవరాశి చిన్నలు కావచ్చు పెద్దలు కావచ్చు సముద్రంలో ఉండే ప్రతి వాటికి ఆహారం ఇచ్చేదెవరు దేవుడు ప్రతిదానికి ఆహారం ఇచ్చేదెవరు దేవుడు ఎప్పుడు ఇస్తాడంట అక్కడేం రాయబడింది తగిన కాలమును నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి ఏం చేస్తున్నాయంట అవన్నీ దేవుని దయ కొరకు కనిపెడుతూ అంటే సముద్రంలో జీవరాశి ఆహారం ఇచ్చేదేవును దేవుడు ఎప్పుడు ఇస్తాడంట తగిన కాలంలో ఇస్తాడంట అప్పటి ఏం చేస్తా ఉంటాయి నీ దయ కొరకు నీవు వాటికి పెట్టినది అవి నీవు గుప్పిల్ వింపగా అవి మంచి వాటిని తృప్తిపరచబడు ఎప్పుడైతే దేవుడు వాటికి పెడతాడో అవి ఏం చేస్తాయంత కూర్చుకుంటాయంత మంచి వాటిని తిని తృప్తిపరచబడతాయి అని చెప్పి దేవుడు చెప్పాడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు సముద్రంలో ఉండే జీవరాశికి ఆహారం దేవుడు ఎప్పుడు ఇస్తాడు తగిన కాలంలో ఇస్తాడు ఆయన తగిన కాలం ఇచ్చా కొరకు ఇవి ఏం చేస్తాయి ఆయన దయ కొరకు కనిపెట్టుకొని ఉంటాయి ఆయన పెట్టినప్పుడు తింటై తృప్తిపరచబడ తృప్తిపరచబడతాయి దాచుకుంటాయి అని చెప్పాడు తర్వాత ఇంకో మాట చూడండి ప్రసంగీ గ్రహణము మూడవ ధ్యాయము ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలలో ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలలో ఇక్కడ రాజపెట్టిన మాట ఏంటిదంటే మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుతాయు న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుతాయు నాకు కనబడిను ఇక్కడ సరోవరం భక్తుడు అంటున్నాడు ఇంతకు ముందు దాకా చెప్పారు వాళ్ళ కొడుకు చెప్తున్నాడు ఏమనంటే లోకమునందు విమర్శ స్థానమున అంటే ఎక్కడైతే న్యాయం తీర్చాలో ఎక్కడైతే విమర్శ చేయాలో ఇది తప్పు ఇది కరెక్ట్ నువ్వు తప్పు చేశావు నువ్వు తప్పు నువ్వు కరెక్ట్ చేశామని ఎక్కడైతే చెప్తారో అక్కడ ఏముందంట దుర్మార్గం జరుగుతుంది న్యాయం స్థానంలో దుర్మార్గం జరుగుతుంది ఎక్కడ న్యాయం లేదు న్యాయాన్ని అన్యాయం చేస్తున్నారు నీతిని అన్వీనం చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నాడు ఒక డౌట్ వచ్చింది మాట చదవమా దేవుడు జీవన కలిగిన దేవుడు కదా ఆయన అన్నీ చూసే దేవుడు కదా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇంత అన్యాయం ఇక్కడ జరుగుతుంటే ఇంత అక్రమం ఇక్కడ జరుగుతుంటే దేవుడు ఎందుకు కుదురుగా ఉన్నాడు ఆయనకు వచ్చిన అనుమానం అది న్యాయం ఉండాల్సిన స్థానంలో న్యాయం లేదు విమర్శ జరగాల్సిన స్థానంలో విమర్శ లేదు దుర్మార్గం జరుగుతుంది నిజంగా దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు సహిస్తున్నాడు దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు భరిస్తున్నాడు వీళ్ళని ఎందుకు శిక్షించట్లేదు అనే ఆలోచన ఆయనకు వచ్చింది అని ఆలోచన వస్తే చూడండి ఆలోచనతో ఆగిపోలేదు ప్రతి ప్రయత్నముకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు నీతి మంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చినీ నా హృదయంలో నేను అనుకుంటేనే ఆయన ఏమంటున్నాడంటే ప్రతి ప్రయత్నానికి ప్రతి క్రియకి అంటే ఈ లోకంలో మనం చేసే ప్రతి ప్రయత్నానికి మనం చేసే ప్రతి పనికి తగిన సమయం ఉన్నది నీతి మంతులకి దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు అనుకున్నాడు అనుమానం ఏంటి అంటే అన్యాయం ఎదురు జరుగుతుంది దేవుడుంటే దుర్మార్గం ఎదురు జరుగుతుంది అనుకున్నాడు కానీ సమాధానం ఏంటిదంటే మనం చేసే ప్రతి పనికి ఒక రోజు తీర్పు ఉంది ఒకరోజు దేవునికి మనం ప్రతిదీ అప్పచెప్పాలి ఒకరోజు దేవుడు నీతి మంతలకు దుర్మార్గులకు తీర్పు చేస్తాడు చెప్తున్నాడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే దేవు జరిగింది అక్రమం జరిగింది జరిగిన వెంటనే దేవుడు తీర్పు చేయట్లేదు దానికి ఒక సమయాన్ని దేవుడు ఏర్పరచని చెప్తున్నాడు అదే రీతి యశాగ్రంథము అరవయో అధ్యాయం ఇరవై రెండవ ఒక మాట ఉంది యశగ్రంథం అరవయో అధ్యాయము ఇరవై రెండవ విషయ గ్రంథం అరవై అధ్యాయం ఇరవై రెండవ వర్చనంలో వారిలో ఒంటరైన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును యహోవనలు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును దేవుడేమంట దేవుడే మాట్లాడుతున్నాడు ఏమన్నా మాట్లాడుతున్నాడు ఒక్కడు ఒంటరే ఎంతమంది ఒక్కడు వెయ్యి మంది అవుతాడు ఎన్నిక లేనివాడు అంటే అర్హత లేనివాడు యోగ్యత లేనివాడు బలమైన జనంగా మారుతాడు అని చెప్తున్నాడు దేవుడు అంటే ఒకరిని వెయ్యి మందిని చేస్తాను ఏ బలహీను ఎన్నిక లేని వాడిని బలమైన జనంగా మారుస్తాను ఎప్పుడు చేస్తాను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని చెప్తున్నాడు అంటే యోగవాన్ నేను తగిన కాలమున అంటే నేను ఒకరిని వెయ్యి చేయాలనుకుంటున్నాను ఒకరిని బలమైన జనంగా చేయాలనుకుంటున్నాను అంటే ఎప్పటికిప్పుడు చెయ్యను దానికి ఒక కాలాన్ని నిర్ణయించను ఆ కాలం ఏం చేస్తానంటే దేవుడు త్వర పెట్టి అనే విషయాన్ని అక్కడ చెప్తా ఉన్నాడు ఇంకొక మాట చూడండి హబ్బు గ్రంథం రెండవ అధ్యాయము మూడవ జీనంలో పేజ్ నంబర్ ఏడు వందల డెబ్బై హబుక్కు గ్రంథం రెండవ అధ్యాయము మూడవ వచనము ఇక్కడ రాయబడిన మాట ఏంటిదంటే పేజ్ నంబర్ ఏడు వందల ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాంత మొటకై అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును ఆలస్యము జాగు చేయక ఇక్కడ హబుక ప్రవర్తక దేవుడు ఒక దర్శనాన్ని ఏంటిదంట ఒక దర్శనాన్ని చూపించి ఏం చెప్తున్నాడు అంటే ఈ దర్శన విషయం నువ్వేదైతే ఇప్పుడు దర్శనాన్ని చూసావో అది ఎప్పుడు జరుగుతుందంట నిర్ణయ కాలంలో జరుగుతుంది అంటే ఈ దర్శనం నీకు ఇప్పుడు చూపించాలి కాబట్టి ఇప్పుడు జరిగేది అది దానికి ఒక కాలం ఉంది ఆ కాలంలో జరుగుతుంది కాబట్టి అది తప్పక జరుగుతుంది ఆలస్యంగా వచ్చినా గాని దాని కొరకు కనిపెట్టు తప్పకుండా జరుగుతుంది అని అబ్బుకు దేవుడు చెప్తూ ఉన్నాడు చివరికి అభిమానం చూస్తూ చూడండి పేదలు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం మాధవ వచనం పేత రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచనంలో ఒక మాట రాయబడింది పేద రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచనంలో దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సుకుల ఇక్కడ పేదరి మొక్కలు ఏం చెప్తున్నాడు అంటే దేవుడిని ఒకరిని హెచ్చిస్తాడు ఉన్నత స్థితిలో పెడతాడు వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు కలిగేస్తాడు ధనాన్ని ఇస్తాడు ఎప్పుడంట తగిన సమయంలో అంతవరకు ఏం చేయాలంట ఆయన బలిష్టమైన చేతి దీన మనస్థులై ఉండమన్నాడు అంటే ఇవన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే చేపలకు ఆహారం ఇచ్చేది దేవుడు ఎప్పుడు ఇస్తాడు తగిన కాలంలో ఇస్తానన్నాడు నీతి మంతులకి తీర్పు ఇచ్చేది దేవుడు ఎప్పుడు తీరుస్తాడు దానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు ఒక్కడు వెయ్యి మంది అవుతాడు బలమైన జనము ఎన్నిక లేనివాడు బలమైన జనంగా మారతడు ఎప్పుడు తగిన సమయంలో ఒక దర్శనం నెరవేర్తది ఎప్పుడది తగిన సమయంలో ఒకరిని దేవుడు ఉన్నది పెడతారు హెచ్చిస్తారు ఎప్పుడు తగిన సమయంలో అంతవరకు మనం ఏం చేయాలన్నాడు చేపలు ఏ రీతిలో దేవుని దయ కొరకు కనిపెట్టుకొని ఉంటాయో ఆ రీతిలో దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాం అన్నాడు పేదరు చెప్పాడు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి దీన మనస్కులై ఉన్నామన్నాడు అంటే దేవుని మనం ఎలా ఉండాలి దీన మనస్కులై ఉండాలి కనిపెట్టుకొని ఉండాలి ఎప్పుడైతే దేవుడు ఇస్తాడో అప్పుడు మన జీవితాల్లో చాపలేం చేసినాయి ఆయన గుంపిల్ నింపగావి ఏనాయి కూచుకొన్నాయి మంచి వాటిని తిని తృప్తిపరచబడ్డాయి అంటే నేనేం చెప్తున్నానంటే దేవుడు ఆయన చెప్పిన మాట సత్యం ఏంటిది సింహం పిల్లలైనా నేమి గలవై ఆకలి కొంట ఏమో గానీ కూడా ఏ పొదువై ఉండదు ఆ ఇచ్చేది కూడా ఎంతో గొప్పదిగా ఉంటుంది అవి ఎప్పుడు ఇస్తాడు అంటే ఆ మేలు దానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించి పెట్టాడు అవసరాన్ని బట్టి పరిస్థితులు బట్టి తప్పకుండా ప్రతి మేలుని దేవుడు ఇస్తూనే ఉంటాడు కాబట్టి అంతవరకు మనం ఏం చేయాలా దేవుని కొరకు ఎదురు చూడాలి దేవుని కొరకు తని పెట్టాలి అప్పుడు మన జీవితంలో జరుగుతాయి అని చెప్పాడు కానీ రోజు మనుషుల యొక్క బలహీనత ఏంటిదంటే దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఓహమి సహనం ఉండదు చూడండి ఓ పిల్లోడు కొడతాడు పిల్లోడు కుట్టాడు ఇప్పుడే కష్టవాడవ్వాలి బలంగా రావాలి లావుగా రావాలని చెప్పి పాలు ఇవ్వకుండా ఇంత బిర్యానీ తీసుకొచ్చి పెడితే చెప్పండి తింటడా తినడు అవసరాన్ని బయట ఇస్తాం పుట్టినప్పుడు పాలు ఇస్తాము మూడు నెలల తర్వాత సెల్లాక్ పెడతాము ఆరు నెలల తర్వాత అన్నం పెడతాము సంవత్సరం తర్వాత ఏది కావాలంటే పెడతానే ఉంటాం మాంసం పెడతాం అన్నీ పెడతాం పెరిగిపోతే దయచేసి చేసుకుంటాడు ఎదుగుతాడు అవసరాన్ని బయట ఇస్తాం మనము ఎంఆర్ ఆఫీస్ దగ్గరకు లేదా గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరకు వెళ్తా ఉంటాం ఏం చేస్తాం ఆయన వచ్చి ఏమంటాడు నాకు ఈ రోజు పనుంది రేపు రమ్మంటాడు రేపు పోతామా ఓపిక పోతాం వెళ్ళుండి రమ్మంటాడు వారం తర్వాత రమ్మంటాడు పది రోజుల తర్వాత రమ్మంటాడు పోతమ్మా నాకు అవసరం లేదు వెళ్ళిపోమంటామా నాకు అవసరం లేదు నువ్వు చేస్తే ఎంత నువ్వు చేయకపోతే ఎంత నువ్వు వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతామా పోతాం ఎల్లుండి రమ్మన్నా పోతాం వారం తర్వాత రమ్మన్నా పోతాం ప్రతి రోజు చూపినా సరే ప్రతి రోజు అన్ని మానుకొని వెళ్తానే ఉంటాం ఓపిక చేసుకుని వెళ్తాం కానీ ఇదే ఓపిక దేవుని దగ్గరికి వచ్చే మనుషులకి ఉండదు దేవుడి యొక్క విధానం ఏంటిదని అంటే తగిన ఆలో చేసే దేవుడే చూడండి అబ్రహాంకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అబ్రాహాం పరిస్థితి ఏంటిదంటే యోచిస్తా ఉన్నాడు ఎందుకు సంతానం లేదు నాకు ఆస్ ఇచ్చావు అంతస్తులు ఇచ్చావు ఐశ్వర్యం ఇచ్చావు పని వాళ్ళని అంత ధనాన్ని ఇచ్చావు కానీ నాకే ఇవన్నీ ఏమి నాకు సంతానం లేదే నాకు పిల్లలు లేదే అని చెప్పి యోచిస్తా ఉన్నాడు బాధపడతా ఉన్నాడు దుఃఖపడతా ఉన్నాడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అబ్రాహం బయటికి గీచి ఆకాశం వైపు దేవుడు వాటిని శాస్త్రయంత్రం లెక్క పెట్టు అని అంటే నీ సంతానం అంత గొప్పగా నివించబడదని దేవుడు చెప్పాడు చూడండి ఆ వాదాన్యం వెంటనే అబ్రాహంకి సంతానం కలగలేదు కొన్ని సంవత్సరాలు పట్టింది కొన్ని సంవత్సరాలు పట్టింది మోషే నలభై ఏళ్ళప్పుడు ఐగుప్తుని పిలిచి వెళ్ళిపోయాడు తిరిగి మళ్ళీ ఎప్పుడు వచ్చాడు ఎనభై సంవత్సరాలు మరి నలభై సంవత్సరాలు ఎదుగు దేవుడు పిలవలేదు అప్పటికే దేవుడు మహిషని దేవుడు పిలిచా మోసే దేవుడి దగ్గరికి వచ్చాడా చెప్పండి మోష గుర్రెళ్లు కాసుకుంటుంటే దేవుడే పిలిచాడు అదే ముందు వెళ్ళవచ్చు కదా దేవుడు అంటే వీళ్ళకి శ్రమలు లేవా ఐగుప్తులు బాధలు పడుతున్నారు కష్టాలు పడుతున్నారు అయితేగా దేవుడు ఆలస్యం అది ఆయన సమయం ఆయన యొక్క చిత్తం కాబట్టి దేవుడి యొక్క విధానం ఏంటిదంటే ఏ వేలు కొనుగోలు చేయడం ప్రతి దానికి ఒక సమయాన్ని నిర్ణయించి పెడతారు ప్రతి దానికి ఒక సమయాన్ని ఆయన నిర్ణయించి పెడతారు ఖచ్చితంగా మన జీతంలో వస్తుంది తప్పక జరుగుతుంది అప్పటి మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఎదురు చూడాలి ఆయన బలిష్టమైన చేతి దేన మనస్సు కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నప్పుడు ప్రతీది మన జీవితంలో నెరవేరుతుంది వాళ్ళ జీవితంలో జరుగుతుంది వీళ్ళ జీవితంలో జరుగుతుంది నా జీవితంలో జరగడం లేదని అంటే చూడండి వాళ్ళకి నిర్ణయించిన కాలం వచ్చేది మరి మనకి నిర్ణయించిన కాలం ఇంకా రాలేదు వాళ్ళకి దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు మరి మన జీవితంలో చేయడా చెప్పండి ఆయన తప్ప వేరెవరు లేదని మనం చెప్తాం కదా ఆయనే దేవుడు చెప్తాం కదా ఎవరు పొందుకున్నా ఏం జరిగిన ఆయన ద్వారా తప్ప ఎవరి ద్వారా ఏమి జరగదు కదా మరి వాళ్ళని చేస్తున్న దేవుడు మనకి చేయడా చెప్పండి వాళ్ళకి వాళ్ళను చూస్తున్న దేవుడు మనల్ని చూడట తప్పక చూస్తారు తప్పక చేస్తారు కాబట్టి అంతవరకు మనం ఏం చేయాలా ఓపిక పట్టుండాలి కానీ ఆ ఓపిక మనుషులలో లేదు దేవుని దగ్గరికి వస్తారు ఈ రోజు ప్రార్థన చేస్తారు ఈ రోజు జరిగిపోవాలి లేక రేపు జరిగిపోవాలి ఈ వారంలో జరిగిపోవాలి జరగకపోతే నేను మందిరానికి రాను నేను దేవుని దగ్గరికి రాను వచ్చినా నేను వినను నేను ఇక్కడే ఉంటాను ఎక్కడో ఆలోచిస్తాను నేను ఇక్కడే ఉంటాను నాకు కొత్తగా పట్టించుకోను ఇలా తయారయ్యాలి లేరా చూడండి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి జరగకపోతే వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది తగ్గిపోతా ఉంటారు చల్లబడిపోతా ఉంటారు అంత ఆసక్తి ఉండదు దేవుని పట్ల అంత ప్రేమ ఉండదు భయం ఉండదు భక్తి ఉండదు అలా తయారవుతారు అండి అలా ఉండే మన జీవితాల్లో ఏమేనో జరగదు పైపించు మనం ఎంతో నష్టపోయే ఉంటాం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు భోబిగు ఉండాలా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు స్థనం ఉండాలి వదిలేండి అక్క మీరు ఒక విభాగం మనకు ఓపిక లేకపోతే చూడండి మన జీవితంలో మన చేతులారా మనమే మేలులు కోల్పోయే వాళ్ళను ఒక మానవ చూడండి నిర్గమాకాండము పదహారో అధ్యాయం మూడవ వచనంలో నిర్గమాకాండం పదహారు అధ్యాయము మూడవ వచనంలో మాట రాయబడింది చదవండి మాట నిర్గమాకాండం పదహారు అధ్యాయం మూడవ వచనము పదహారు మూడు ఇస్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యహోవ చేతి వలన ఏదో చావకపోతు ఈ సర్వ సమాజమును ఆగలి చేతి తప్పు ఈ అరణ్యంలోనికి మహును అక్కడి నుండి తోడుకొని వచ్చి వారితో అనగా చూడండి ఇక్కడ ప్రజలు మోస మీద అహరో మీద బురుగుతున్నారు చదువుతున్నారు చూడండి ఏమనుకుంటున్నారంటే మేము మాంసం వండుకొని కుండల యుద్ధం కూర్చుండి తృప్తిగా ఆహారం తినప్పుడు యహోవా చేతి వలన ఏల సావతిని ఏమొచ్చిందంట వాళ్ళకి ఆహారం ఆకలేసింది మేము ఐగుప్తులోనే మాంసం వండుకొని తింటూ ఉన్నప్పుడు అక్కడే సరిచిపోతే బాగుండేది కదా ఇంత దూరం ఈ అరణ్యంలోనికి ఆకలితో చంపడానికి మమ్మల్ని తీసుకొని వచ్చారా అని చెప్పి ఇస్రాల్ ఏం చేస్తున్నారు బొనుగుతున్నారు తొనుగుతున్నారు చూడండి ఈ ఈ మాట అనకు ముందు ఒక నాలుగు రోజుల కితం వెళ్ళిపోతే నాలుగైదు రోజులు వెనక్కి వెళ్ళిపోతే ఒక వారం వెనక్కి వెళ్ళిపోతే వీళ్ళ జీవితం ఎటువంటిది బహు భయంకరమైన పరిస్థితి చూడండి ఐగుప్తులో బానిసల్లాగా ఉన్నారు ఎలా ఉన్నారు బాణిసల్లాగా ఉన్నారు వాళ్ళని భయంకరంగా కష్టపెడుతున్నాడు భయంకరంగా శ్రమ ఎలా ఉన్నారో ఇస్రాయలు ఐ గుప్తులు అంటే ఐగుప్తులో దాదాపు నాలుగు సంవత్సరాలు వల్ల బాణసత్వంలో ఉన్నారు ఈ నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇస్రాయల్ కోసం వచ్చిన వాళ్ళు ఎవరునే ఇస్రాయల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరునే వాళ్ళ బాధలు పడుతుంటే ఐగుప్తీలు వాళ్ళని శ్రమ పెడుతుంటే వచ్చి ఐదు శ్రమ పెడుతున్నా అడిగిన వాళ్ళ ఇష్టానుసారంగా ఐగుప్తీలు ఇస్రాయల్ ని బాధలు పెట్టారు చూడండి ఎంత దారుణం అంటే దిక్కు లేని చేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు ఆయన సేవకుని పంపించాడు అద్భుత రీతిగా లేడం చేశారు అనేకమైన గొప్ప కార్యాలు చేశారు సూచక్రియలు చేశాడు ఎంతో మంది చనిపోవడం చూశారు ఎన్నో తెగులు రావడం చూశారు దేవుడు అక్కడి నుంచి వాళ్ళని బయటకి తీసుకురావడం చూశారు పొట్టిగా వచ్చారు వాళ్ళు ఏమన్నా ఖాళీ చేస్తు రాలేదు ఆయుగుతూ మొత్తాన్ని దోచుకొని వచ్చారు అక్కడ ధనము పశువులు అన్ని పట్టుకొని బంగారం పట్టుకొని వాళ్ళు బయలుదేరి వచ్చారు తర్వాత ఏమైంది సముద్రం వచ్చింది సముద్రం వచ్చింది ఆ సముద్రంలో కూడా రంచుకుంటూ వచ్చారు తర్వాత నీళ్ళు చేదుగా ఉన్నాయి అక్కడ ఆ చదువు వీళ్ళు కూడా ఇయగ నాగం ఇన్ని గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగినా ఏమంటున్నారు వాళ్ళు మేము అక్కడే ఉండి చచ్చిపోతే బాగుండేది కదా మేము అక్కడే ఉండి చచ్చిపోతే బాగుండేది కదా అని చెప్పి గొనుగుతున్నారు చదువుతున్నారు అంటే అక్కడ దాకా దేవుడు చేసిన మేలు అన్నీ మర్చిపోయారు అప్పుడు దాకా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలన్నీ మర్చిపోయారు కొంచెం ఇబ్బంది కలిగింది కొంచెం శ్రమ కలిగింది ఏంటిదా శ్రమ శ్రమ కొంచెం ఆకలియంగానే ఏమంటున్నారు వీళ్ళు మేము అక్కడే ఉంటే బాగుండేది కదా అక్కడే చచ్చిపోతే బాగుండేది కదా అని గొలుగుతూ సలుగుతూ ఉన్నాను చూడండి దేవుడు ఏమంటున్నాడు నాలుగో వచనంలో చదవ మోసను చూచి ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను వారు నా దర్శ అనుసరించి నడుతూ లేదో అని అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భక్తము ఆనాడే కూల్చుకున్నవరెను ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు వీళ్ళ తనుగులు విని దేవుడు ఏమంటున్నాడు అంటే ఎవోగా మోసైన చూసి ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారము కురిపించేదను వాళ్ళ ప్రార్థన దేవుడిని విన్నాడు వాళ్ళ గొనుగులు విన్నాడు వాళ్ళ చూశాడు వాళ్ళకి ఇస్తాను అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు మీ కొరకు ఆహారము ఆకాశం నుంచి కురిపిస్తాను ఎందుకంటే కింద దగ్గర ఆహారం లేదు దొరికే పరిస్థితి లేదు అందుకే వాళ్ళు గురువుతూ జరుగుతూ ఉన్నారు అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారాన్ని కురిపిస్తానన్నాడు ఆ మాటని దేవుడు ఆగిపోలేదు తర్వాత ఏం చెప్తున్నాడు వారు నా ధర్మశాస్త్రం అనుసరించి లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఏమన్నాడు దేవుడు వీళ్ళు నా ధర్మశాస్త్రము నడుస్తారో లేదో వీళ్ళు నాకు లోపడతారో లేదో వీళ్ళు నా మాట వింటారో లేదో అని ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు వారిని పరీక్షించాలనుకుంటున్నాడు పరీక్ష పెట్టాలనుకుంటున్నాడు అప్పటిదాకా దేవునికి లేదు ఇశ్వాలిని పరీక్షించాలి వాళ్ళని ఏదో చెయ్యాలి అని దేవునికి లేదు కానీ ఎప్పుడైతే వీళ్ళు శోధించారో దేవుణ్ణి వాళ్ళ యొక్క బట్టి వాళ్ళ అక్కర్ను బట్టి దేవుని మీద గొనిగరో శనిగరో దేవుడు ఏం చేశాడు వాళ్ళని పరీక్షించడం మొదలుపెట్టాడు ఎందుకు పరీక్షించడం మొదలు పెట్టాడు దేవుడు ఎందుకు చెప్పండి వీళ్ళు భయంకరమైన శ్రమలో ఉన్నారు దాసత్వంలో ఉన్నారు వీళ్ళు వాళ్ళని పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నేను వాళ్ళ మధ్యలోనే ఉన్నాను వాళ్ళ ముందు నడుచుకున్నాను వాళ్ళకు తోడుగా ఉన్నాను వాళ్ళకి మార్గం లేని మార్గం చూపించాను నీళ్ళు లేని చోట ఎన్ని గొప్ప కార్యాలు చేసినా గాని వీళ్ళకి నా మీద నమ్మకం లేదు చూడండి వీళ్ళు ఎన్ని మార్గం ఎన్ని చేసినా గాని వీళ్ళకి నా మీద నమ్మకం లేదు వీళ్ళకి నాకు లోబడ్డం లేదు చిన్న ఇబ్బంది కలగంగానే చిన్న శ్రమ కలగ నా మీద గొలుగుతున్నారు చదువుకుతున్నారు మరి వీళ్ళు నా ప్రజలుగా ఉండడానికి అర్హులా కాదా అని చెప్పి దేవులు ఏం చేశారు వాళ్ళని పరీక్షించడం మొదలు పెట్టారు చూడండి ఒక మాట మధ్య వర్త పదిహేనో అధ్యాయం ముప్పై రెండవ ఉంది మద్దతు వార్త పదిహేను అధ్యాయం ముప్పై వచనంలో నేను చదువుతాను చూడండి మద్దస్థ వార్త పదిహేను అధ్యాయ ముప్పై రెండవ చదవండి అంతలో ఏ తన శిష్యులను పీల్చి ఈ గనులు నేటికి మూడు నుండి నా యొద్ద ఉన్నారు వారికి తిన నేర్వీయ లేదు కనుక వారి మీద కలిగిన పడుచున్నాను వారు మార్గంలో మోర్చబోతురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా ఇక్కడ చాలా ఇక్కడ ఏం జరుగుతుందంటే యశు ప్రభు బోధిస్తూ ఉన్నాడు ఎన్ని నుంచి బోధిస్తున్నాడు మూడు రోజుల నుంచి బోధిస్తున్నాడు ఏం ఆయన తయారు అందుకు అంతటా ఏసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినాల నుండి నా ఉన్నారు మూడు రోజుల నుంచి నా ఉన్నారు వారికి తినలేమీ లేదు చూడండి ఏసు మూడు రోజులు వాకింగ్ చెప్పాడు మూడు రోజులు కంటిన్యూస్ గా వాకింగ్ చెప్పాడు మనకు అరగంట విన్నడానికి కష్టం గంట వినడానికి కష్టం మనకి ఇంకా గంట తర్వాత ఆగిందంటే ఎప్పుడెప్పుడు విడిచి పెడతానని ఉంటాం కానీ ఆ ప్రజలు మూడు రోజులు విన్నారంట ఎందుకు చెప్పండి మూడు రోజులు విన్నారు చివరి ప్రవక్త అయినటువంటి మలాఖ్యకి యేసు ప్రభుత్వ గ్యాప్ ఎంత నాలుగు వందల సంవత్సరాలు అంటే ఈ నాలుగు సంవత్సరాలు ప్రవచనాలు లేవు ప్రవక్తలు లేరు ప్రజలు ఎలా ఉన్నారంటే నోటితో కనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి యాజికులు ప్రధాన యాజికులు పరిచయలు శాస్త్రులు ధర్మశాస్త్రులను బోధించే వాళ్ళు వీళ్ళంతా ఎలా ఉన్నారంటే చెప్పే వాళ్ళుగానే ఉన్నారు కాని చేసే వాళ్ళుగా లేరు అటువంటి పరిస్థితుల్లో యేసు బోధిస్తా బోధిస్తూ ఉన్నాడు బోధిస్తూ ఉంటే వాళ్ళకి చాలా ఆసక్తి అనిపించింది ఇటువంటి మాటలు మీరు వెళ్లేదు కదా దేవుని గురించి సత్యాలు మేము కదా అని చెప్పి వాళ్ళు చాలా ఆసక్తిగా వింటా ఉన్నారు మూడు రోజులైనా సరే ఆకలేసినా దప్ప ఏమేసినా గానీ మూడు రోజులైనా కానీ విడిచిపెట్టి పోకుండా ఉన్నారు వింటుంటే యేసు అన్నాడు వారికి తినలేమీ లేదు కనుక వారి మీద కనికెర వారు మార్గంలో మూర్చబోతురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయట నాకు మనస్సు లేదని వారితో చెప్పగా యజప్రం ఏం చేశాడు వాళ్ళ యొక్క ఆకలిని గుర్తిరిగాడు వీళ్ళు రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు ఇప్పుడు మూడు రోజుల నుంచి ఆహారం లేదు ఇప్పుడు వీళ్ళని ఖాళీ పంపిస్తే దారిలో మూర్చపోతారేమో కళ్ళు పడిపోతారేమో అని చెప్పి యజుప్రం ఏం చేశాడంట వాళ్ళని ఖాళీ కడుపుతో పంపించడానికి గొప్ప విందు చేశారు మనకు తెలుసు తర్వాత ఏం జరుగుతుంటారు గొప్ప విందు చేశారు ఎన్నికీ విషయం చెప్తున్నానంటే అక్కడున్న ప్రజల ఆకలిని దేవుడు గుర్తిరగడం లేదా యేసు ప్రభు మూడు రోజుల నుంచి ఇక్కడ ఆహారం లేకుండా వెళ్ళిపోతే కలు పడిపోతారు మూర్చపోతారు అని ఆలోచించడం మరి ఇక్కడ వీళ్ళ ఆకలిని గుర్తించిన దేవుడు మరి నిగమాకాండ పదహారో అధ్యాయం నాలుగో వచ్చిన ఉండవు గుర్తించడా చెప్పండి గుర్తిస్తాడే లేదా ఇక్కడ వీళ్ళ ఆకలిని గుర్తించిన దేవుడు వాళ్ళ ఆకలి కూడా గుర్తిస్తారు ఇక్కడున్న ఆయన కదా అక్కడుంది ఆయన అయినా ఒకరే మరి ఇక్కడ ఆకలిని గుర్తించిన అక్కడ ఎందుకు ఆకలిని గుర్తించలేకపోయాడు చూడండి నేను చెప్తున్నా నేను నేను అనుకుంటాను దేవుడు తప్పకుండా గుర్తించుంటాడు దేవుడు వాళ్ళ కొరకు సిద్ధపరుస్తూ ఉండుంటాడు సిద్ధ పరిచయంలో చేశారు గొనిగరు సరిగారు ఇంకొక ఐదు నిమిషాలు ఆగుండొచ్చు కదా ఏమన్నా అవుతుందా గరగంట ఆగుండొచ్చు కదా ఏమన్నా అవుతుందా చెప్పండి గంట ఆగుండొచ్చు కదా గంట అందం నిలకపోతే చచ్చిపోతారు ఎవరన్నా ఇంకొక పూట ఆగుంటే బాగుండేది కదా ఇంకొక పూట ఒక పూట నినకపోతారని చచ్చిపోతారా ఎవరో చచ్చిపోరు చచ్చిపోయంటే దేవుడు చేస్తాడా చెయ్యడు మరి వాళ్ళు ఆగారా వాళ్ళు ఆగలేదు వాళ్ళు ఏం చేశారు దేవుడు సిద్ధపరిచి ఇచ్చేలోపే ఆగలేక ఏం చేశారు గొనిగారు సరిగారు చూడండి అక్కడ ఐగుతు నుంచి బయలుదేరిన ఏ ఒక్కరు కూడా వాగ్దానం భూమికి పోలేరు అందరూ అరణ్యంలోనే గాలిపోయినారు చూడండి అప్పటిదాకా బానిసత్వం అప్పుడు దాకా అణిచి దాసత్వం సేవ చేయడం అంత కఠినమైన శ్రమను అనుభవించిన వాళ్ళు స్వేచ్ఛగా మంచి దేశానికి పాదుం తేర ప్రవహించినటువంటి దేశానికి మంచి ఫలాలు పడే దేశానికి దేవుడు నడిపిస్తుంటే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని ఏం చేశారు వాళ్ళంతటి వాళ్ళే కోల్పోయారు ఎలా చెప్పండి వాళ్ళ నోటి మాటల ద్వారానే కోల్పోయారు కొంచెం ఆగుంటే దేవుడు ఇచ్చేవాడు కొంచెం ఓపిక పట్టుంటే దేవుడు ఇచ్చేవాడని ఓపిక పట్టలేక ఏం చేశారు వాళ్ళకి రావాల్సిన మేలుని వాళ్ళే చేతు పోగొట్టుకున్నారు ఎంత గొప్పది అనేత కదా మనం అద్దెలలో ఉంటాం అనుకుంటున్నాం మీరు అద్దెలలోనే ఉండేది మీరు అంత అద్దెలలో ఉండేది ఎంత కష్టంగా ఉండదు చెప్పండి వాళ్ళతో ఇబ్బంది ఓనర్లతో ఇబ్బంది వాళ్ళు చెప్పినట్టు చేయాలి చేయకపోతే ఖాళీ చేసి వెళ్ళిపోమంటారు అవమానిస్తారు ఎన్నో బాధలు ఉంటాయి అలాంటి వారికి సొంత గృహం ఇస్తే చూడండి చిన్న రేపులుషిడ్ అయినా సొంతది ఉంటే ఎంత సంతోషం ఉంటుంది అటువంటిది ఒక ప్యాలెస్ చేస్తే అది ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి ఇటువంటి పరిస్థితి ఇస్రాయల్ ప్రజలు మీకు అర్థం కావడానికి చెప్తున్నాను వాళ్ళు ఎంతో దారుణమైన స్థితిలో ఉండేవాళ్ళు అటువంటి వాళ్ళకి పాలు తేనెలు ప్రవహించేటువంటి గొప్ప దేశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు బ్యాలెన్స్ కంటే గొప్పది ఇంకా అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని వాళ్ళు చేరుతున్నారో పోగొడుతున్నాడు దేనికి చెప్పండి ఆగలేక ఓపిక పట్టలేక నిరీక్షణ లేక దేవుడి మీద గొనిగి సొలిగి దేవుడికి ఏమనిపించిందంటే నేను ఇన్ని గొప్ప కార్యాలు చేశాను ఈ నద్భుత కార్యాలు చేశాను అయినా వీళ్ళు మాట వినడం లేదు ఇన్ని గొప్ప కార్యాలు చూశారు కదా ఎందుకు వీళ్ళు నా మీద నమ్మకం ఉంచడం లేదు అసలు వీళ్ళు నాకు ప్రజలుగా ఉండడానికి అర్హులా కాదా అని చెప్పి దేవుడు ఏం చేశాడు పరీక్షించడం మొదలుపెట్టాడు పరీక్షిస్తే ఏ ఒక్కరు కూడా పరీక్షలు నెగ్గలేదు ఏ ఒక్కరు కూడా మేలుని పొందుకోలేకపోయారు అందరూ అరణ్యంలోనే రాలిపోయారు చూడండి దేవుడు మామూలుగా మనకు శోధనలు పరీక్షలు ఎలా ఉంటాయంటే మనుషులకు వచ్చేటివే మనుషులకు వచ్చేటే భయంకరమైన శోధనలు మన జీవితంలో రావు దేవుడు పరీక్షిస్తే ఎట్లా ఉంటుంది అని అంటే యోగ జీవితాన్ని ఎవడేం చేశాడు పరీక్షించాడు అంత దారుణంగా ఉంటాయి యోగు గొప్ప భక్తివంతుడు కాబట్టి ఆయన నిజాయితీవంతుడు కాబట్టి నీతి కాబట్టి భక్తి కలిగిన కాబట్టి ఆ విశ్వాసంలో నెగ్గడు ఆ పరీక్షంలో నెగ్గడు ఆయనకునేంత భక్తి మనకు ఉందా అంటే లేదు ఆయనకునేంత విశ్వాసం మనకుందా అంటే లేదు మరి ఆ దేవుడు పరీక్ష పెడితే మనం నిలబడతామా ఖచ్చితంగా నిలబడము వెళ్ళిపో మాట చెప్తున్నానంటే ఇస్రాయిల్ ప్రజలు దేవుడు ఇచ్చినాక ఆగలేక ఓపిక పట్టలేక వాళ్ళ చేతుల వాళ్ళ మేలు వాళ్ళే కోల్పోయారు ఎందుకు దేవుడు వాళ్ళని పరీక్షించడం మొదలు ఎందుకు పరీక్షించాడు వీళ్ళు ఓపిక పట్టలేకపోతున్నారు చేసినవన్నీ మర్చిపోతున్నారు చూడండి ఇప్పుడు మన జీవితాలు కూడా మనం పరిశీలించుకోవాలి చూడండి చాలా మంది ప్రార్థనలు ఎలా చేస్తారు అంటే ప్రభు పాపాల నుంచి నన్ను విడిపించావు అనే ప్రార్థన మనం చేస్తామని లేదు దేవుని తల్లి దేవుని తల్లికి వచ్చి చేసిన తర్వాత చూడండి నన్ను పాపముల నుంచి విడిపించినందుకు నీకు వందనాల ప్రభావం మనం చెప్తాం కదా చెప్పిన తర్వాత బయటకు వెళ్తే చూడండి అంతే పరిశుద్ధంగా మన మాటలు కావచ్చు మన తలంపులు కావచ్చు మన క్రియలు కావచ్చు ఉంటాయా చెప్పండి ఇక్కడ పరిశుద్ధమైన ప్రార్థన చేస్తాం నన్ను పరిశుద్ధ పరిచేందుకు చెప్తాం బయటికి వెళ్తే పరిశుద్ధమైన మాటలు మన నోటెమిటి ఉండవు పరిశుద్ధమైన క్రియలు ఉండవు తలంపులు ఉండవు తర్వాత నా పాపాలను క్షమించినందుకు నీకు వందనాల ప్రభావాన్ని మనం చెప్తాం అవునా కదా మరి అదే మనం బయటికి వెళ్ళిన తర్వాత ఎవరన్నా మన పరిచయం ఏమైనా తప్పు చేస్తే మనం క్షమించే మనసు మనకు ఉంటదా చెప్పండి చెప్పాల ఉంటదా మనకి తర్వాత వీరికి నలిగిన హృదయంతో నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తానని ప్రభావం చెప్తాం అదే విరిగి నలిగిన హృదయం బయటికి వెళ్తే మనకు ఉంటుందా బయటికి వెళ్తే సమాధానం ఉండదు బయటికి వెళ్తే ఏదో ఒంగుకొస్తా ఉంటది మన తగ్గింపు ఉండదు మరి చూడండి దేవుని సన్నిధిలో ఒకలాగుంటా ఉన్నాము బయటికి వెళ్తే ఒకలాగుంటున్నాము మరి దేవునికి లోబడటం లేదు దేవుడికి ఏమనిపిస్తా చెప్పండి వీళ్ళు నాకేమో ఒక రకంగా ప్రార్థన చేస్తున్నారు నా ఇతో ఒక రకంగా ఉంటున్నారు బయట ఇంకో రకంగా ఉంటున్నారు బయట ఇంకో రకంగా మాట్లాడుతున్నారు బయటకు వెళ్ళి ఇంకో రకంగా జీవిస్తున్నారు మరి వీళ్ళ కొరకు నేను దానం పెట్టాను వీళ్ళ కొరకు నేను రక్తాన్ని గార్చాను వీళ్ళ కొరకు నా సమస్తాన్ని వదిలేసుకుని మరి లోకానికి దిగి నా బిడ్డలుగా చేసుకోవడానికి నా రాజ్య నివాసులుగా చేసుకోవడానికి నాతో పాటు ఉండడానికి వీళ్ళని ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి నేను వీళ్ళని ఏర్పరచుకున్నాను మరి వీళ్ళేమో నా ముందు ఒక లాగుంటున్నారు బయటికి వెళ్ళి ఒకలాగుంటున్నారు మరి వీళ్ళు నా రాజ్యానికి వారసులు అవునా కాదా అని చెప్పి దేవుడు పరీక్షించాల్సిన పరిస్థితి వస్తుందా లేదా మన జీతంలో చెప్పండి వస్తుందా లేదా తప్పకుండా అటువంటి పరిస్థితి మన జీవితంలో వస్తే మనం ఎవ్వరని కూడా నచ్చలేము కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి పరిస్థితిలో దేవునికి లోపలు ఉండాలి ఏం చేసినాయి ఆయన దయ కొరకు కనిపెట్టుకొని ఉన్నాయి ఎప్పుడెప్పుడు దేవుడు ఇస్తాడని ఎదురు చూస్తూ ఎప్పుడైతే దేవుడు గుప్పిల్ విపాడో ఏమైంది మన అవి పూల్చుకున్నాయి మంచి వాటిని తిని తృప్తిపరచబడతా ఈ రోజు మన జీవితంలో తృప్తి చెప్పండి తృప్తి కలిగిన జీవితం ఉందా హాటి ఉందా మంచిది అది తృప్తి ఉందా ఎందుకు దేవుడు ఇచ్చినంత సంతోషం మనకు లేదు తర్వాత ఆయన పేతృభక్తుడు చెప్పాడు దీన మనస్సు కలిగి ఉండడం అన్నాడు మిమ్మల్ని హెచ్చిస్తానని దేవుడు చెప్పాడు మరి అటువంటి దీన మనస్సు మనం దేవుడి దగ్గర కలుగుంటాము మనల్ని మనం పరిశీలించుకోవాలి ఎందుకనంటే దేవుని దగ్గరకు వచ్చి ఏదో ఆచారంగా వచ్చి పోతే అది దేవునికి మహిముఖంగా ఉండదు దేవుడు ఇష్టపడడు ఒక ఆదివారము ఈ రెండు మూడు గంటల్లో మనం దేవుడి సన్నిధిలో ఉండేది కాదు మనం ప్రతి నిమిషము దేవుడి సన్నిధిలో ఉన్న వాళ్ళమే ప్రజలు అనేక మార్లు పాపం చేశారు అనేక మార్లు తప్పు చేశారు దేవుడు ఒక మాట అంటాడు నిబంధనలో న్యాయధిపతుల గ్రంథం చదివితే మీకు అక్కడక్కడ కనిపిస్తుంది ఈ పదం ఇస్రాయీడు నా సన్నిధిలో పాపం చేశారు అంటే దాని అర్థం ఏంటిది ఇస్రాయలు చర్చిలోనికి వెళ్ళి ప్రత్యక్ష గుడాలికి వెళ్ళి పాపం చేసినట్ట కాదు అంటే దాని అర్థం ఏంటి సన్నిధిని పాపం చేసినట్టు దాని అర్థం ఏంటిది వారు ఎక్కడున్నా దేవుని సన్నిధిలో ఉన్నవారు అని అర్థం వాళ్ళు ఎక్కడున్నా సరే దేవుని సల్లిధిలో ఉన్నవాళ్ళని అర్థం నీవు నేను కూడా రక్షింపబడిన మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళం దేవుని యొక్క బిడ్డలం దేవుని బిడ్డల్ని ఆయన చూస్తా ఉంటాడా వదిలేస్తాడా చెప్పండి ఇక్కడ పాప ఉన్నాడు ఆ బాబు ఇక్కడ తిరుగుతా ఉంటే మన కళ్ళని వాళ్ళ మీద ఉన్నాయా ఉన్నాయి చెప్పండి ఆ బాబు అడిపోతున్నాడు ఇడిపోతున్నాడు ఎక్కడ పట్టుకుంటాడు ఏం పట్టుకుంటాడు లాగుతాడని ఆ బాబు మీదే ఉన్నాయి మన కళ్ళని మరి ఇక్కడ వాక్యం చెప్తున్న బిడ్డల మీద కళ్ళున్నప్పుడు మరి దేవుడు ఆయన బిడ్డల మీద కళ్ళు వెళ్ళిపోయాడు ఎక్కడ పెడతాడు అవునాయి కదా మరి నిరంతరం మనల్ని చూస్తున్నప్పుడు మరి మనం ఎలా ఉండాలి ఆయన పరచడం ఎవరన్నా మనల్ని బాగా చూస్తున్నారనుకోవచ్చు మనం చూస్తున్నప్పుడు మనం ఎలా పడితే అలా ఉంటాం మన లేదంటే మనల్ని ఎవరన్నా చూస్తున్నారు చూడండి మన ఇంటికి ముందే మనం కూర్చున్నాం మన ఇంట్లో మనం కూర్చున్నాం అనుకుంటే బయట జనాలు ఉన్నారు చూస్తా ఉన్నారు చూస్తుంటే మనం ఎలా పెడతాలోనే ఉంటామా లేదంటే జాగ్రత్తగా ఉంటాము చాలా జాగ్రత్తగా ఉంటాం లోపలు ఎవరు చూడని తాకపోతే మన ఇష్టాలు సరంగా ఉంటాం మరి చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం మరి దేవుడి నుంచి మనల్ని దాచగలిగిన స్థానం ఏదైనా లోకంలో ఉందా చెప్పండి దేవుడి నుంచి మనల్ని దాచగలిగిన స్థానం దేవుడి నుంచి మనల్ని దాచి లోకంలో ఏదైనా ఉందా మనం ఎక్కడున్నా దేవుడు చూస్తారు ఇంకా దేవుడు ఇంకే మనుషులు లోకంలో ఉన్న మనుషులు మన పై రూపాన్ని చూస్తారు మన లోపల ఏముందో ఈ తెలియదు కానీ దేవుడికి మన లోపల ఏముందో కూడా తెలుసు అని చూస్తూ ఉంటాడు మరి అలానప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఆయన పట్ల మరి చెప్పండి మన జీవితాలు అంత జాగ్రత్త ఉందా మరి చెప్పండి ఎలా దేవుడు మన మన జీవితంలో నెరవేత్తాయి ఆయన అన్నాడు సింహపు పిల్లలు ఏమి గలవా ఆకలి ఉంటాయి యహోవాన్ని ఆశ్రయించే వారికి ఏ మేలు పొదవయి ఉండదని చెప్పాడు ఆ మేలుగుడు ఎలా ఉంటదన్నాడు యోహోగా ఆశ్రయించే వారికి నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది నేను ఆశ్రయించే వారికి నీకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఆ మేలు కూడా ఎంతో గొప్పది ఇవాళ ఎవడు ఆశపడుతున్నాడు మరి ఆ మేలుడు పోగొట్టుకుంటున్న ఎవరు చెప్పండి మనమే మనకెవరో శత్రువులు లేరు మనకు మనమే శత్రువులు చూడండి ఒక వ్యక్తి యేసు బ్రహ్మ దగ్గరకు వచ్చి నువ్వు శుద్ధు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయి అని చెప్పి అడుగుతాడు పేసుకురా వాళ్ళ మాట్లాడేది నాకు ఇష్టమే అని అంటాడు చూడండి బాగుపడాలి మనం ఆశీర్వాదం పొందాలి మనం దేవుడిని దగ్గర నుంచి మేలు పొందాలన్న ఆశ మనకు ఉండాలి కాని దేవుడు ఎందుకు ఇవ్వడు చెప్పండి ఎందుకు ఇవ్వడు దేవుడు తప్పక ఇచ్చే దేవుడు అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి దేవుడు మనం అడగకుండానే మనం ఆయన ప్రారంభించాడు మనం అడగకుండానే మన పాపాలను క్షమించాడు మనం అడగకుండానే ఆయన మన కొరకే ఆ పరలోకాన్ని గెలిచాడు చూడండి మనకి ఏం కావాలో మనకు తెలియదు దేవుడికి సమస్తం తెలుసు మనకి ఏం దివాలో నీకు సమస్తం తెలుసు చూడండి దేవుడు ఈ సృష్టిని కలిగజేసినప్పుడు ఆయన భూమి ఆకాశాలను సృష్టించాడు వెలుగును సృష్టించాడు నక్షత్రాలను సృష్టించాడు అదే రీతిగా అడవులని చెట్లని మన జంతువులని అన్నింటినీ ఇవన్నీ సృష్టించిన తర్వాతే మనిషిని చేశాడు తప్ప ముందు మనిషిని చేసి మా ఆగము ఆగము నీకు ఏం కావాలి నీకు చెట్లు కావాలి చెట్లు ఇస్తాను నీకు జంతువులు కావాలి జంతువులు ఇస్తాను అని చెప్పాడు దేవుడు వాళ్ళకి ఏమైతే కావాలో అవన్నీ ముందుగా సిద్ధపరిచి తర్వాతనే మనిషిని తీసుకొని వచ్చాడు అంటే మనిషికి ఏం కావాలో మనిషికి తెలియదు మనకు తెలియదు దేవుడికి దేవుడి దగ్గరికి వచ్చానికి లోబడితే ఏ సామ్యంలో ఏ మేలు మనకి ఇవ్వాలో దేవుడు తప్పకుండా మనకు సమస్తం ఇస్తాడు కానీ మనం ఏం చేస్తా ఉంటాం మనం లోబడ ఇస్రాయల్ ప్రజలు లోబడలేదు వాళ్ళు లోబడకుండా వాళ్ళ మేలు వాళ్ళు ఈ రోజు మన జీవితం కూడా అంతే మనం కూడా లోబడకుండా మన ఆశీర్వాదాలు మన జీవితంలో రావాల్సిన మేలులన్నీ మనమే కోల్పోతా ఉన్నాం ఎందుకనంటే మనం మనం సేవిస్తున్న దేవుడు జీవం కలిగిన దేవుడు సర్వశక్తుడైన దేవుడు సమస్తము చేయగలిగినటువంటి దేవుడు కాబట్టి ఆ దేవుడి దగ్గర మనం ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఏం చేయాలి ఆయన సన్నిధి ఇది మాత్రమే కాదు మనం ఎక్కడికి వెళ్ళినా మన పనిలో ఉండొచ్చు వంటలో ఉండవచ్చు ఎక్కడైనా ఉండచ్చు ఎక్కడున్నా ఆయన సన్నిధిలో ఉన్నవాన్ని కాబట్టి ఎలా ఉండాలా బహు జాగ్రత్త కలిగి వైభక్తి కలిగి ఉండాలి అలా ఉన్నప్పుడే మన జీవితంలో దేవుడు కార్యాలు మన పిల్లలు ఉంటారు మన పిల్లలు మనకి ఎందుకు భయభక్తులు కలిగి మనం చెప్పిన మాట వింటా ఉంటే వాడు అడిగినా సరే వాడు అడగపోయినా మనకు పొందిస్తా ఉంటాం అవునా కదా అలా కాకుండా మనం వాడు వాడు మనం చెప్పిన మాట వినకుండా మన మాటకి లెక్క చేయకుండా ఇష్టాను సరైన తిరుగుతుంటే డబ్బులు వెళ్తే మనం ఇస్తాము ఉన్నా కూడా ఒక పిల్లోడు బాగా చదువుతున్నాడు ఫస్ట్ వచ్చాడు ఎంసైడ్ ఫస్ట్ వచ్చాడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు చూడండి తండ్రి తండ్రి డబ్బులు లేదు తండ్రి అంతతో చదువు ఆపేస్తాడు ఏ తండ్రి అక్కడ ఏం చేస్తాడు ఎవరో ఒకరు కాళ్ళు పడిపోయినా సరే అప్పులు తెచ్చి మరీ చదివిస్తాడు అదే బావి డబ్బులున్న కుమారుడే డబ్బులు ధనవంతురైన కుమారుడే చెప్పిన మాట వినడం లేదు చదువుకోవడం లేదు గాలి తిరుగులు తిరుగుతున్నాడు బయటంతా తిరుగుతున్నాడు మళ్ళీ ఫెయిల్ అయిపోతున్నాడు వచ్చి డబ్బులు వెళ్తే ఇస్తారు తండ్రి ఇవ్వడు డబ్బులుండి కూడా ఇవ్వరుడు మన తండ్రి కూడా అంతే యేశు ప్రభు కూడా అంతే ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి లోబడితే ఆయన సమస్తం ఇస్తాడు అలా లోపడకుండా చూడండి మన ఇష్టానుసారంగా మనం ఉంటే దేవుడు ఇవ్వనే మన జీవితాల్లో మేలుని మనం కోల్పోయే వారంగా మనం ఉంటాం కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకోవాలి దేవుడు అయితే అంటున్నాడు ఏ వేరు నేను బోధవా చెయ్యను ఇచ్చే ఎంతో రూపొందిస్తాను దాని కొరకు మనం ఏం చేయాలా కనిపెట్టుకొని ఉండాలా ఆయన ఎందుకు కలిగి దీన మనస్సు కలిగి ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఉండాలి అలా ఉన్నప్పుడే మనం జీవితాల్లో జరుగుతాయి అలా లేకపోతే ఇస్రాయెల్ ప్రజలు ఏమైపోయింది కోల్పోయిన అన్ని ఎన్ని చేసినా గానీ మర్చిపోయి వాళ్ళ జీవితాల ఆశీర్వాదాన్ని కోల్పోయారు మతస్సు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై మూడు నుంచి ఉపమానం ఉంది మనం చదవద్దు నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను మన సమయం మీద అయిపోయింది చూడు మతస్సు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇక్కడ పరలోక రాజ్యాన్ని గురించి యేసు ప్రభు ఉప్మానం చెప్తాడు ఒక యజమానుడు ఉన్నాడు ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ఏం చేశాడు అనంటే ఒక వ్యక్తికి అప్పించాడు అప్పిచ్చిన తర్వాత లెక్క చూసుకోవడానికి వచ్చాడు లెక్క చూసుకోవడానికి వచ్చిన తర్వాత అప్పు చెల్లించమని అడిగాడు లెక్క తీశాడు అప్పు వడ్డీ అంతా వేశాడు పదివేల తలాంతులు అప్పున్నాడు పదివేల తలాంతులు అప్పు తీర్చమని అడిగాడు అప్పు తీర్చమని అడిగితే దాసులు అన్నాడు దయ దగ్గర డబ్బులు లేవు కొంత సమయం నాకు ఇవ్వు నేను ఏదో ఒకటి చేసి అన్నాడు తెచ్చిస్తే ఆ యజమానుడు అన్నాడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు వెళ్ళి నీ భార్యని నీ బిడ్డని నీ దగ్గర ఉన్న సమస్తాన్ని అమ్మేసి తీసుకొచ్చి మరీ నాకు అప్పు కట్టమన్నాడు వదిలిపెట్టలేదు కానీ దాసులు ఏం చేశాడు విడిచిపెట్టాల పోయి కాళ్ళు పట్టుకొని బతిమలాడాడు బతిమలాడి బతిమలాడి బతిమలాడితే ఏం చేశాడు ఆయన కనికర పడి నువ్వు నాకు అప్పు తీర్చాల్సిన అవసరం లేదు వెళ్ళి చెప్పాడు చూడండి ఎంత క్షమించబడ్డాడు పదివేల తలాహంతులు పదివేల తలాహంతులు క్షమి అప్పు ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నాడు కట్టక్కర్లేని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయినాక బయటికి వెళ్తే వేరొక వ్యక్తి కనిపించాడు వాళ్ళ తోడి దాచు ఆయనతో పాటు పని చేసే వ్యక్తి ఆ వ్యక్తి ఎంత ఇవ్వాలంటే వంద ధ్యానాల ఇవ్వాలి వంద ధ్యానరాలు ఇవ్వాలి ఇవ్వమని అడిగాడు నా డబ్బులు నాకు ఇవ్వు అని అడిగితే ఏం చేశాడు ఆ వ్యక్తి నా దగ్గర లేవు నాకు కొంత సమయం ఇవ్వు నేను ఇస్తాను అని చెప్తే ఒప్పుకోకుండా కొద్దిగా పట్టుకొని మరి అడిగాడు గొంతు పట్టుకొని మరి అడిగాడు అయినా అయినా పదిలో అడిగితే అయినా కూడా ఒప్పుకోలేదు ఒప్పుకోసారికి ఏం చేశాడు తీసుకెళ్లి జైల్లో పడేశాడు ఎంత మంద ఈ విషయం తీసుకెళ్లి రాజుకు చెప్పాడు చాలా రాజుకు బాగా కోపం వచ్చింది నీకు నేను ఆయన పిలిపించాడు పిలిపించే పదివేల కళాంతులు క్షమించాను కదా పదివేల తలాంతులు అప్పుడు నేను చెల్లించాలి వదిలేశాను కదా మరి నువ్వు అతన్ని వంద ధేనాలను క్షేమించలేకపోయావా అంటే ఏ సమాధానం చెప్పకపోతే తీసుకెళ్లి జైల్లో పడేస్తాను చూడండి పదివేల తలాంతులు అంటే ఎంత గొప్ప అమౌంట్ చేస్తాను చూడండి ఒక రూపమాన చెప్తే ప్రభుత్వం ఒకరికేమో ఐదు తలాంతులు ఇచ్చాడు ఇంకొకరికేమో రెండు తలాంతులు ఇచ్చాడు ఇంకొకరికి ఒకటే ఇచ్చాడు ఈ ఐదు తలాంతులు తీసుకున్నాడు కొన్ని సంవత్సరాలు పనిచేస్తే వచ్చింది ఐదు తలాంతులే రెండు తలాంతులు తీసుకెళ్ళినోడు కొన్ని సంవత్సరాలు పనిచేస్తే వచ్చింది రెండు తలాంతులే అంటే ఒక తలాంత్రి సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది కొన్ని సంవత్సరాలు పడుతుంది యోజుక ఇంకో ఉపమానం చెప్పాడు కొంతమందిని ఆయన తన తోటలోని పనికి పనికి తీసుకెళ్లాడు పనంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి జీతం ఇచ్చాడు కూలి ఎంత అంటే ఒక ధ్యానాలు రోజు కూలి ఎంత ఒక ధ్యానాల అంటే ఐదు తలాంతులు సంపాదించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది పదివేల తలాంతులు సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది మరి వంద ధేనారాలు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుంది కేవలం వంద రోజులు పడుతుంది అంటే మీకు అర్థం కావడం అనేది చెప్తున్నాను పదివేల కళాంకులు అంటే లక్షల కోట్లతో సమానం వెయ్యి వంద ధ్యానాలలో వంద ధ్యానాలంటే వేల రూపాయలతో సమానం ఇదేమో రాజు దగ్గర లక్షల కోట్లు ఎగ్గొట్టొచ్చి వెయ్యి రూపాయలు పదివేలు ఇవ్వలేదని చెప్పి కుద్ది పట్టుకున్నాడు పోయి లక్ష రూపాయలు ఇవ్వలేదని కుదిగబట్టుకున్నాడు లక్షల కోట్లు ఎగ్గొట్టాడు లక్ష రూపాయలు ఇవ్వలేదని కుదిగబట్టుకున్నాడు ఈ లక్షల కోట్లు అప్పు చెల్లించమని చెప్పి వేసి చరసల్లో పడేశాడు చూడండి చేతులారా కోల్పోయడం లేదు ఎందుకు చెప్పండి రాజు దగ్గర ఏమో దీనత్వంగా ఉన్నట్టు నటించాడు రాజు దగ్గర ఏమో కాళ్ళు పట్టుకున్నాడు బయటకు వెళ్లి గర్వం చూపించండి అదే దీనత్వం బయటకు వస్తే ఉంది అతనికి లేమో క్షమించబడ్డాడు అక్కడికి వెళ్ళి మత్తిని నాడు కాళ్ళు నటించాడు ఆయన క్షమించాడు బయటికి వెళ్లి తన ఒరిజినల్ చూపించాడు రాజుకేమనిపించింది వీడు నా దగ్గర ఒక లాగున్నాడు బయటికి వెళ్ళి చెప్పి ఏం చేశాడు అతన్ని తీసుకెళ్లి చరసల్లో పడేశాడు తిరిగిన డబ్బులన్నీ కట్టిన దాకా చరసాలలోనే ఉండమన్నది ఇప్పుడు కట్టాడు ఆయన కొన్ని వేల సంవత్సరాలు డబ్బులన్నీ కట్టాలని వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఎంత కష్టపడినా గానీ పదివేల తలాహంతులు రావు అంత కష్టపడ్డారు అతను ఇంకా జీవితకాలం చెల్లించలేడు అతని జీవితకాలం జైల్లో ఉండాల్సిందే అతను జీతలాగా వచ్చిన మేలుని కోల్పోయాడు ఎందుకు అతని దగ్గర ఒకలాగా బయట ఒకలాగా ఉన్నాడు కాబట్టి తెలుస్తాయి రాజుకి చెప్పారా లేదా ఎవరో వాళ్ళ దగ్గరికి వచ్చి గొంతు కొట్టినాడని చెప్పారా లేదా మనం చేసే పతిదీ కూడా దేవుడుకు తెలుస్తుంది కాబట్టి మనం ఎక్కడున్నా కూడా విధేయత కలిగి ఉండాలా మనం ఇక్కడ ఒకలాగా ఉండకూడదు ఆయన ఎదుగుతూ మనం భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడు మన జీవితంలో ప్రతి మేలు అనుగ్రహిస్తాడు చూడండి దేవుడు ఒక మాట అన్నాడు నే నా జీవితం ఎలా ఉండాలి అంటే మార్పు సు అధ్యాయము ఇరవై నాలుగో ఒక మాట రాయపడింది ఈ మాట చెప్పి నేను ముందుకు చేస్తాను మార్పు సు వార్త పదకొండు మార్క్స్ వార్త పదకొండు వరకు నాలుగు వచ్చినాము అందుచేత ప్రార్థన చేయినప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అది మీకు కలుగుదని మీతో చెప్పుచున్నాను యేసు ప్రభు చెప్తున్న మాట ఇది ఏం చెప్తున్నాడు ఆయన మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు అడిగేవన్నీ ఏం చేయాలంట ఉన్నామని నమ్మాలి మీరు ఏదైతే అడుగుతున్నారో నేను పొందుకున్నాను నాకు బాగులేదా నేను పొందుకున్నాను నేను నాకు డబ్బులు లేవా నాకు వచ్చేసినాయి నాకు బాధ ఉందా సమస్య ఉందా పోయిందనే మీరు ఉండాలి అప్పుడు ఏం చేశాడు అప్పుడు అవి మీకు కలుగున్నా అని నాకు లేదు నాకు రాలేదు నాకు ఇంకా జరగలేదు అని దుఃఖపడాల్సిన అవసరం లేదు వచ్చిన మనం ఉండాలి జరిగిపోయినోళ్ళలాగా మనం ఉండాలి అంటే దాని అర్థం ఏంటిది నాకు ఇప్పటిదాకా ఫోన్ లేదు నేను బాధపడతా నాకు ఫోన్ వచ్చింది ఇక నేను ఫోన్ గురించి బాధపడుతున్నా ఫోన్ వస్తే బాధపడ్ అలాగే మనం ఒక దాని గురించి ప్రార్థన చేసాం అప్పటిదాకా దాని గురించి బాధపడ్డాం ఇక నుంచి దేవుని దగ్గర మరుపెట్టిన తర్వాత మనం ఎలా ఉండాలి దాన్ని మర్చిపోవాలి ఇది దాన్ని మనం జరిగిపోయిందని మనం నమ్మాలి అప్పుడు అన్నాడు ఈసర ప్రభు మీకు ఖచ్చితంగా జరుగుతాయి అంతేగాని నేను చేస్తా ఉన్నాను నేను చేస్తా ఉన్నా నాకు జరగలేదు జరగలేదు జరగలేదు అని చెప్పి ఒనుక్కోకూడదు సనుక్కోకూడదు ఆ సనుకోని ఇసుకు ఏం చేస్తారు వాళ్ళ మేలు వాళ్ళు కోల్పోయారు వాళ్ళని నమ్మాల్సింది దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేసినాడు ఈ ఒక్కటి నాకు ఇవ్వడా ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఈ ఆహారం ఇవ్వలేడా సముద్రంలో మార్గం దిపుచ్చుకున్న దేవుడు ఆహారం ఇవ్వలేడా ఆయన ఇస్తాడు ఆయన ఏదో తయారీకిస్తాడు ఎదురు చూద్దాం వెయిట్ చేద్దాం అనే ఆలోచన వాళ్ళకి లేల్పోయారు కాబట్టి ఈ రోజు నువ్వు నేను కూడా అలా ఉండడానికి వీల్ మన జీవితం అలా ఉండడానికి వీల్లేదు మన దేవునికి ఎలా ఉండాలా నమ్మదగర వారంగా ఉండాలా నమ్మకంగా ఉండాలా మనం అడిగేవన్నీ పొందుకొని నిరీక్షణగా ఉండాలి ఎలా ఉంటుంది చూడండి ఆ జీవితము ఫిబ్రవరికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనంలో ఫిబ్రవరికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనం ఒక మాట రాయబడింది నేను చదవండి అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమటకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు ఇక్కడ పౌర భక్తులు చెప్తున్నాడు ఏమనంటే మన జీవితం ఎలా ఉండాలో చెప్తున్నాడు ఎలా ఉండాలి క్రీస్తు కుమారుడై ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ఆ ఇల్లు ఎవరో కాదు మనమే మనమే ఆయన ఇల్లు అని చెప్పాడు అంటే మన ఇంటి మీద ఎవరు నమ్మకంగా ఉన్నారు ఏసు ప్రభు నమ్మకంగా ఉన్నాడు ఆయన ఎంత నమ్మకస్తుడు అంటే ప్రాణమైనా సరే ఈచి కాపాడగలిగినటువంటి నమ్మకస్తుడు అంత నమ్మకస్తుడు మన దీపంలో ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలంట ధైర్యమును ధైర్యంగా ఉండాలి ఏ పరిస్థితులైనా ధైర్యంగా ఉండాలనంటే చిన్న అన్ని పరిస్థితుల్లో మన ధైర్యం ఉండదా ఉండదు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు బాగా అర్థం కావడానికి హైదరాబాద్ ఉంది కదా ఐకెల్ సిటీలో అక్కడ బాగా ధనవంతుల పిల్లలు ఉంటారు ఎమ్మెల్యేలు ఎంపీల పిల్లలు ఉంటారు అధికారుల పిల్లలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అనంటే అర్ధరాత్రి వరకు తాగుతారు అర్ధరాత్రి వరకు ఒంటి గంటకి రెండు గంటల వరకు తాగుతూనే ఉంటారు తాగి ఏం చేస్తారు అనంటే ఇష్టానుసరంగా కారు యాక్సిడెంట్లు చేస్తారు అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు ఏడిపించిన తర్వాత లేకపోతే డ్రంక్ అండ్ చూడండి వాళ్ళ ముఖాలు చూడండి ముఖంలో కూడా భయం కనిపించాలి ఒక్కరి ముఖంలో భయం కనిపించదు ధైర్యంగా ఉంటారు ఎందుకు చెప్పండి మా నాన్న ఎమ్మెల్యే మా నాన్న ఎంపీ మా నాన్న ఐఏఎస్ ఐపీఎస్ మా నాన్న పెద్ద అధికారి డబ్బున్నాడు ఏదో ఒక చేసి తీసుకొని వస్తాడు బయటికి నాకెందుకు భయం అని అంటాడు చూడండి పనికి పనులు చేస్తూ ఈ లోక సంబంధమైన ధనవంతులైన పిల్లలు ఎంత ధైర్యంగా ఉంటే మరి చూడండి మన పాపాలు విడిచిపెట్టి మన జీవితాలు మార్చుకొని మన జీవితాన్ని యేసు ప్రభు సమర్పించుకుంటే ఆయన బిడ్డలంగా సర్వ సృష్టికర్తైన దేవుని బిడలమైన మనకి మరి ఇంకెంత ధైర్యం ఉండాలా చెప్పండి ఇంకెంత ధైర్యం ఉండాలా ఉందా ధైర్యం మన జీవితంలో మన యొక్క విశ్వాస జీవితంలో పరిస్థితులను బట్టి ఇంత ధైర్యం మనకు ఉందా లేదు అటువంటి జీవితం మనకు ఉండాలని నేను తర్వాత నిరీక్షణ వలన ఉత్సాహము అన్నాడు నిరీక్షణ అంటే నిరీక్షణ అంటే ఏంటి చెప్పండి మీకు అదే ఎదురు చూడండి ఎవరి కోసం వల్ల ఎదురు చూస్తుంది దేనికోసమని ఎదురు చూస్తుంటే ఏమొస్తాయి చెప్పండి మనకి ఏమొస్తాయి మనకు మామూలుగా వచ్చేది మీకు రాదా మీరున్న కోసం ఎదురు చూసినప్పుడు ఏమొచ్చింది మీకు చిరాకు వస్తుంది కోపం వస్తుంది విసుగు వస్తుంది ఇంకొంత లేట్ అయితే ఏమవుతుంది గుహుతులు కూడా వచ్చేస్తాయి అవునా వస్తాయి అదే చెప్తున్నాడు నేను ఏమంటున్నాడు అంటే నిరీక్షణ వలన ఉత్సాహము రావాలి ఉత్సాహం అంటే ఏంటిది సంతోషం మరి ఎదురు చూస్తూ ఉంటే సంతోషం వస్తుంది చిరాకు వస్తుంది కోపం వస్తుంది కానీ మనకు సంతోషం రావాలి అని అంటున్నాడు ఎట్లా సంతోషం మీకు అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్పి మీకు ముగించేస్తున్నాను ఏంటిదనండి ఒక పిల్లోడు వచ్చాడు తండ్రి దగ్గరికి వచ్చి నన్ను నాకు బండి కావాలి అని అడిగాడు బండి కావాలని అడిగితే ఆ తండ్రి అన్నాడు ఈ రోజు నా దగ్గర డబ్బులు లేవు ఈ రోజు ఒకటో తారీఖు వచ్చే నెల ఒకటో తారీఖుకి నీకు తప్పనిసరిగా నేను బండి తీసిస్తాను క్యాలెండర్ డేట్ మార్క్ చేసి పెట్టుకో అని చెప్పాడు చెప్పిన తర్వాత ఈ కుమార్డు ఏం చేశాడు తండ్రి మాట నమ్మాడు తండ్రి మాట నమ్మి ఏం చేశాడు సంతోషంగా వెళ్ళిపోయాడు తండ్రి అంటే గౌరవం ఉంది ప్రేమ ఉంది నమ్మకం ఉంది ఉన్నాయి ఆ మాట విని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పది రోజులు అయిపోయింది పదో తారీఖు దగ్గరకు వచ్చాడు ఇప్పుడు చెప్పండి మొదటి తారీఖున తండ్రి మాట్లాడు మొదటి తారీఖు దగ్గర ఉన్న సంతోషం కంటే పదో తారీఖు దగ్గరికి వచ్చేకి పొడింది సంతోషం పెరుగుద్దా తగ్గుద్దా పెరుగుద్దు ఇంకో పది రోజులు అయిపోయినాయి ఇరవై రోజుల దగ్గరకు వచ్చాడు ఇరవై రోజులు అయినాయి తారీఖు దగ్గరికి వచ్చాడు ఇప్పుడు చెప్పండి పదో తారీఖు దగ్గర ఉన్న సంతోషం కంటే ఇరవయో తారీఖు దగ్గరకు వచ్చే సంతోషం ఏమవుతుంది ఇంకా పెరుగుతుంది లేదు రేపు పొద్దున్నే ఉంట తారీఖు రేపు పొద్దున్నే షోరూంకి వెళ్ళి బండి తెచ్చుకోవాలి ఈ నైటి దీని పరిస్థితి ఎలా చెప్పండి నేల మీద ఉంటాడు డ్రీమ్స్ లోనే ఉంటాడు కదా సంతోషం ఎక్కడో ఉంటుంది పీక్స్ లో ఉంటాడు సంతోషం మరి నెల రోజులు ఏం చేశాడు ఈయన చెప్పండి ఏం చేశాడు ఎదురు చూశాడు మరి ఎదురు చూసే సంతోషం వచ్చిందా బాధ తెచ్చిందా సంతోషమే వచ్చింది ఎందుకు చెప్పండి నమ్మాడు కాబట్టి తండ్రి నమ్మాడు తండ్రి ప్రేమ ఉంది గౌరవం ఉంది ఆయన మాట అంటే ప్రాముఖ్యంగా నమ్మకం ఉంది కాబట్టి అదే నమ్మకం లేనివాడు అయితే చీ ఈయన ఎప్పుడు ఇంతే నేను చెప్పినప్పుడు తీసాడు పది రోజులు అయిపోయింది తీసి స్థాడో తీసిడో ఇరవై రోజులు అయిపోయింది తీసిస్తాడో తీసిడో రేపే అన్నాడు ఇంక వారం రోజులే ఉంది తీసిస్తాడో తీసిడని ఈ నెల రోజులు ఇంత జీవితం ఎలా ఉంటుంది చెప్పండి సంతోషం ఉండదు సమాధానం ఉండదు ఎవరుస్తానే ఉంటాడు వేస్తుంటాము అన్నాడు మీరు ప్రార్థించిన ప్రతిది పొందుకొని ఉన్నామని నమ్మమన్నాడు ఈ మాట మీరు నమ్మితే మన జీవితాలు ఎలా ఉంటాయి చెప్పండి సంతోషంగానే ఉంటాయి అదే పౌరు భక్తుడు చెప్పాడు నిరీక్షణ వలన ఉత్సాహమే ఉన్నట్లయితే స్థిరముగా స్థిరంగా చేపట్టాలి అని చెప్పి చెప్తున్నాడు స్థిరంగా ఉండాలి మనం స్థిరంగా బలంగా ఉండాలి కాబట్టి అప్పుడు మన జీవితంలో ప్రతిదీ మనం పొందుకుంటాం ఉట్టిగా చెప్పలేదు దేవుడు ఏమని సింహ పిల్లలను ఏమి గలవా ఆకలి కొంటాయేమో గాని యోహోగా ఆశ్రయించే వారికి ఏమేలు పొదువ ఉండదు నిన్ను ఆశ్రయించే వారికి నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని ఉట్టిగా చెప్పలేదు దేవుడు అవి నిజమైన మాటలు మన జీవితంలో నెరవేరే మాటలు మన జీవితంలో నెరవేరుతాయి కూడా ఎప్పుడు అంటే మన దేవునికి సంపూర్ణంగా లోబడినప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం వచ్చినప్పుడు ఆయనకి తగినట్లుగా మనం నడుచుకున్నప్పుడు అవసరాన్ని బట్టి అక్కడ బట్టి ప్రతి అవసరాన్ని దేవుడు చేస్తారు ప్రతి మనం చేస్తూనే ఉంటాడు ఆయన అన్నాడు ఒక మాట మీరు బహుగా ఫలించడం నా తండ్రి మహిమపరచబడును అని చెప్పాడు మనం బహుగా ఫలించడం దేవుని చిత్తం దేవుని ఉద్దేశం కాబట్టి మనం ఫలించాలంటే ఏం చేయాలా ఆయన ఎందుకు నిలిచి ఉండాలి అని చెప్పాడు కాబట్టి ఈ రోజు మనం ఒక తీర్మానం తీసుకోవాలి ఇంతవరకు మన జీవితంలో దేవునికి లోబడక బయడం లాగా బయటకు లాగా ఉండుతూ దేవుని మీద కొనుగుతూ కలుగుతూ మన జీవితంలో ఎన్నో మేలు మనం కోల్పోయామేమో ఇక నుంచి మనం ఏ మేలు కూడా కోల్పోవడానికి వీల్లేను ఏ మేలు మనం కోల్పోవద్దు పోయిన మేలు తిరిగి రావాలి కాబట్టి మనం ఏం చేయాలి మనం ఒక తీర్మానం తీసుకోవాలి ప్రభావి కూడా నేను కోల్పో ఏ మేలు కూడా నేను విడిచిపెట్టను నేను లోబడతాను మీ దగ్గర నుంచి అన్ని ఆశీర్వాదాలు నేను అందుకుంటాను అనే ప్రార్థన మనకి ఎంతో అవసరం కాబట్టి ఆ ప్రార్థన మనం చేద్దాము ప్రతి ఒక్కరు మొక్కరి తల్లి ముగించేస్తున్నాను ఈ కారణం తోటి వాక్యాన్ని ముగించుకుంటాము పరిశుద్ధిమైన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవ కృప కలిగిన ప్రభావ నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు ఇంతవరకు తండ్రి నీ వాక్య ద్వారా విధానం బట్టి నీకు బదనాలు తండ్రి నీ బిడలికి ఏ వేలు కుదువు చేయనని సెలవిస్తూ మేలు కూడా ఎంతో గొప్పదిన ఉంటుందని సెలవిస్తూ ప్రతి మేలును మా జీవితంలో నెరవేర్చాను ప్రభావ మీ కొరకేనైనా లోబడే జీవితాన్ని మాకు అనుగ్రహించాను మీద నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగే జీవితాన్ని మాకు అనుగ్రహించాను తల్లి పడిపోయే వారంగా పతనమైపోయే వారంగా మీద మునిగే వారంగా సరిగే వారంగా మేము ఉండకూడదు ప్రభు పరిస్థితులను బట్టి ఆయన ఇరుకులు ఇబ్బందులను బట్టి ఈ విధంగా సరగకూడదు సంపూర్ణంగా ప్రతి పరిస్థితిలో మీకు లోబడని ధైర్యంగా నిరీక్షణ వల్ల ఉత్సాహంతో ముందు కొనసాగాలి ప్రభా మీరు సహాయం చేయండి ప్రతి తగిన సమయంలో నువ్వు ప్రతి మేలు చేస్తానని చెప్తున్నాం ప్రభు కాబట్టి తల్లి ఆ మేలును మా జీవితంలో జరిగించండి ఆయన ప్రభు ఇంతవరకు తండ్రి మీకు వ్యతిరేకంగా మేము జీవించుంటే మీకు వ్యతిరేకంగా మేము ఉంటే మమ్మల్ని క్షమించండి మన్నించండి ఆ ప్రభావ మీ పాదాచరించండి రుణ చూపండి మా ప్రతి అతిక్రమాన్ని పాపాన్ని దోచండి క్షమించి మన్నించిగా స్వీకరించి ప్రభావ మీ కొరకే గొప్ప సాక్షులుగా నిలబడానికి సహాయం చేయమని తండ్రి ఈ లోకంలో మీకు గొప్ప సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని నేను ప్రార్థిస్తున్నా ప్రభావ వచ్చిన నిలతబండి వాస్తవనికి నీరు ప్రతి విడ జీవితంలో నెరవేర్చమని ప్రతి ఒక్కరు ప్రభావి వాక్యానుసారంగా వాళ్ళ జీవితాన్ని కట్టుకోవడానికి మీరే సహాయపడమని ప్రతి ఒక్కరిని మీకు అప్పుగించుకుంటూ మీ కృపణ కోరుతూ క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె ఈ సమయంలో మనందరం లేచి నిలబడి లేచి మనం తీసుకొచ్చిన బాధ్యత Excuse me. Excuse me.